ప్రజాయోదా నరకాదు దాదో శ్రీ విష్ణులో నివాస శ్రీ శ్రీ పాంచీ విష్ణు పద్మల పేపో ప్రాపే నారంగుత కన్యాదానం గనిష్ వార్షిక బ్రహ్మోత్సవం శ్రీ వేణుగోపాల స్వామి వారిని అనగా ఆరంభమై ఇప్పటికీ ఈ ఉత్సవం ఆరంభమై ముప్పై ఆరు సంవత్సరములు నడిచినాయి ఇది ఈ రోజు జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవం ముప్పై ముప్పై ఆరు నుండి ఈ కళ్యాణ మహోత్సవం మహావైభవంగా కొనసాగటం అనేక గ్రామముల నుండి భాగవత కోటి అంతా రావటం చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క గ్రామస్తులు ఈ యొక్క ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవత్ చేయటం అంతా కూడా మనకు పరిపాకి అలవాటు అక్షయ నామ సంవత్సరంలో ప్రతిష్టంపబడ్డారు వేణుగోపాల స్వామి వారు అంటే రుద్రిజ్ గారి రక్తాక్షిధన అక్షయ ఈ మూడు సంవత్సరం లోపల తట్టుపూజి తగ్గబోతోంది స్వామి వారికి అరవై సంవత్సరాలు జరుగుతున్నాయి ఉత్సవం ఆరంభమై ముప్పై ఆరు సంవత్సరాలు అనేక విషయములు అనేక విధములైనటువంటి వైభవములు ఎన్నో రకాలుగా ముప్పై ఆరు సంవత్సరముల నుండి కూడా జరిగాయి జరుగుతున్నాయి ఎనిమిది సంవత్సరం ఎనిమిది సంవత్సరములు మాత్రం పాఠ్యకార సమాజ స్థాపకులు వేణుగోపాల స్వామి వారి ప్రతిష్టాపకులు మా పిజుపాదులయ్యేటువంటి యొక్క శ్రీ వెంకటాధ స్వామి వారి యొక్క ఆశ్రయంలో నడిచిన ఎనిమిది ఉత్సవాలు ఆ తరువాత వారు పరమపురానికి ఏం చేశారో మా పర్యవేక్షణలోనే జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఉత్సవాలు అయితే ఈ ఉత్సవం ఇది ఏంటి ఇప్పటికీ ఉత్సవాలు కానివ్వండి మరి యొక్క విలాసములు కానివ్వండి ఏమన్నా కానీ ఏంటి అవి ధన సాధ్యములు ధనంతో కానీ ఏ పని కూడా కాదు ధనముల మీద జగత్తనా జగత్తంతా ధనంతోనే ఆధారపడి ఉన్నాడు ధనం ఏమి చేయలేము చేయలేడు మానవులు అందువల్లనే అగస్టు వాళ్ళు sarama adhyaya ka addu saramoola vidanjagatu andaram na bipasyami nidhanam dasetajago go go go யே சாந்து சான ராம ராமதேஸ்வரவாஜி குருநாதாய நமஹ அந்த குருவா ராம சனம் ஆத்யா தது சம்பாதிந்தவை ஆல் தது சம்பாதிந்த アルபமானவள் எந்துவ lactate சதானம் மூல வித जगது மூலப జగత్తంతా కూడా నడుస్తూనని క్షణం లేకపోతే ఏ కార్యము ఏ పని కూడా చేయడానికి సాధించబడదు అందువలన క్షణం మూలం ఇద జగత్ ఈ జగత్తంతా కూడా క్షణం మూలమూలం అనంతరం పశ్చామి సమ జీవుడైనటువంటి వాడికి సత్యపోయినటువంటి వాడికి భేదం లే భేదం లేదు అన్నాడు అంటే ప్రాణములు పోయినటువంటి యొక్క మృతుకున్నాడే చచ్చిపోయిన వాడికి తనగిరులైనటువంటి వాడికి అందరిని నావిపెట్టాలి చేదేవి లేదయా కనిపించలేదన్నారు ఎందువన్నా అంటే ప్రాణములు లేనిటువంటి వాడు ప్రాణము లేదల్లేడు చచ్చిపోయాడు కనుకడు తనగిరులో ధనము లేదు ఏ పని చేయడానికి కావడదు ఏ పని చేయడానికి కావాలి ధనం లేని ఏ పని చేయడు ఆ కారణం చేత అందరం నాగి వచ్చామీ అందరూ భేదం ఏమీ లేదు మా దర్శనస్తు మృతస్థగా తగ్గిన వారికి తన గీరుడైనటువంటి వారికి భేదం ఏమీ లేదు అన్నారు అగస్టులో పెద్దదానికి కూడా ధనం అవసరం ధనం కావాలి తన సాధ్యములే అయితే క్షణాన్ని ఆర్జిస్తూనే ఉన్నారంతా కూడా ధనం కొరకే ప్రతి వాళ్ళు తమ చేస్తూ ఉన్నారు అనేక విధములైనటువంటి యొక్క ఉద్యోగులు చేస్తూ ఉన్నారు వ్యాపారములు చేస్తూ అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నం కూడా ధనం కొరకే చేస్తూనే ఉంది ఇది కొంతమందికి అది ఫలించడం అది వేరే సంగతి అనుకోండి కానీ ఆ ధనం ప్రయత్నం చేయడం మాత్రం అందరికీ ఉండలేదు ఆ ధనం సద్వినియోగం కావాలి సంపాదించినటువంటి యొక్క ధనం అది సంపాదించగానే ఉపయోగపడదన్నారు ఎందుకన్నా అంటే అది సద్వినియోగమైనప్పుడే దాని యొక్క ఫలం ధర్మము అర్థము కామము మోర్ఖము నాలుగు విధములుగా ఉన్నాయి పురుషార్థము పురుషార్థములు అంటే ప్రయోజనములు అని ఉచ్చములైనటువంటి యొక్క ప్రయోజనములు అని ధర్మం మొదటిది రెండవది అర్థం మూడవది కామం నాలుగవది మోక్షం నాలుగవ పురుషార్థం మోక్షం దాని వరకు ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ ఎందుకన్నాంటిది ఈ మూర్తిని శివర్గము అంటారు ధర్మ అర్థ కాములు ఈ మూడు పడకే ప్రయత్నం చేస్తూ ఉంటారు లోకం ఎప్పుడు కూడా మోర్చానికి ప్రయత్నం చేసేటటువంటి వారు వేయించుకోహరో లక్షరో చేస్తూ ఉంటారు గీతాశాస్త్రంలో సర్వేష్డు కూడా ఆ నన్ను గుర్తి ప్రయత్నం చేసేవాళ్ళు మనుష్యాణం సహస్రే సుఖ స్థిద్యతే ఎగటాము సిద్ధానం కచ్చి మాం వేచి తత్వత మనుష్యానం సహసే అనేక వేల మంది మనుషులు ముఖానొక్కలు మాత్రమే నన్ను వచ్చి ప్రయత్నం చేస్తూ నన్ను తెలుసుకోవాలను ప్రయత్నం చేస్తూ ఉన్నాను వారంతా ఏం చేస్తూ అంటే సన్వేశరులు రాగా మిగిలిన పనులన్నీ చేస్తూ ఉన్నారు సన్వేశ్వరుణ్ణి వదలి మిగిలినటువంటి యొక్క పనులన్నీ కూడా ఉంటారు బట్టి మోత్సం అనేది నాలుగవ చాలా గొప్ప విషయం అది ఆ పరబ్రహ్మతత్వం అనేది అది అగావసైనటువంటి యొక్క తత్వం దానిలో ప్రవేశించినటువంటి చాలా దుర్ఘటన కానీ ఈ మూడు పురుషాత్తులు మనకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు మానవులంతా కూడా అధ్యంగా చివర్గము వివాహ సమయంలో కూడా బాజావంతం చేత ప్రమాణం చేస్తూ ఉంటారు తన్మేచ అమేచ నా చదామీ అని ధర్మమునందు అర్థమునందు కామమునందు మూడి ఎందు నాది చలావి హిందు వదలి నేను సంచరించను పరస్పరంగా ఊరి ఒకరు ఇంత చేత చేస్తూ ఉంటారు కానీ మోక్షమునందు వాస్తం సంబంధం లేదన్నారు మోక్ష విషయంలోకి వచ్చే వరకు కర్తకు సంపాదించిన మోక్షం సాధ్యపు భార్య సంపాదించినటువంటి యొక్క మోర్చం భర్తలు వేది ఎవరికి వార్దే ఆ విషయానికి వచ్చినప్పటికీ కానీ మిగిలిన మూడు మార్గం ఒకరు సంపాదించినా ఇద్దరికి వస్తాయి కర్మం కానీ అర్థం కానీ కామం కానీ భాజాభర్తల్లో అది భాగమే కానీ మోర్చానికి మాత్రం భాగం లేదు ఎవరిది వార్జే కాబట్టి సద్వినియోగం కావాలి ఆ ధనం లేకపోతే దుర్వినియోగం అయితే దుష్ఫలం అప్పుడు కూడా మంచి పని చేయడానికి చేత రాకపోతే రావాల్సినటువంటి ఫలం రాకపోగా దుష్ఫలం ప్రాప్తిస్తూ ఉండాలి ఆ ధనం చేతనే జన్మ సాహ్రయం చేసుకోవచ్చు ఆ ధనం చేతనే నరకగా వేయిపోవచ్చు ఎన్ని దుష్టార్జున రావచ్చు కూడా చేసి ఆ ధర అలం చేత అనేక విధములటువంటి కావ్యం లేవంతూ కూడా చేసి తన యొక్క గాములై పోవటం కూడా సంభవించాలి ఆ ధనాన్ని తాజు సంవత్సరాలకు ఉపయోగించి తన జీవ జీవితాన్ని సాత్వికంగా చేసుకొని తరించుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది దానికి చెప్పాడు గడు గదిలో బిల్ల మాలకు గందకు బండి పోటకుని బాల చందకు మతికి వందలు కోట తిందీ బడచిన ధైర్య మాతులకు బాంధవ కోటికి యాజకాడికి గుడికిని సత్తాలకు లో దాం లోపు యొక్క ద్రవ్యం దేనికి ఉపయోగించు అంటే కన్నపు దొంగలు అంటే దొంగలు అపహరించకపోతారు మా బంధి పోట్లకు బంది పోసుకుని పోతూ ఉంటారు అంటే దొంగ ఒకడు ఉంటారు ఎలా వచ్చి తెలియకుండా వస్తారు బండి పెద్ద ముఖా కట్టుకుని అందం చూస్తూ ఉండగానే వీళ్ళు చెక్కరించి బంధించి కొట్టి చూసిపోతూ కాబట్టి అటువంటి యొక్క బంజిపోటలు లోకటువంటి వారి యొక్క ధైర్యం వీటికి ఉపయోగపడుతు పడుతూ ఉంటున్నారు వాళ్ళకాంతకు వాళ్ళకాంత అంటే వేస్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది భూపతికి అది చెప్పుకుంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు జరిమానాలో శిక్షలో భర్త వీడిపి దాంతో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నాడు ఇలా వెళ్ళిపోతుంది ఎవరిది సంపాదించినటువంటి యొక్క గజ్యానికి వచ్చేటటువంటి యొక్క మార్గం ఇది ఈ గదులు పెడుతూ ఉంటుంది అన్నాడు ఇంకా సద్పూర్వే కృతజ్ఞమైనది అది ఎందుకు ఉపయోగించడం అంటే గుళ్ళు గోపురములు యాచకులు బంధువులు మొదలైనటువంటి వారికి అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటున్నారు ఆస్తులైన వారికి జాతికులైనటువంటి వారికి దేవాలయములకు కకాశములు ఉన్నాయే ఏది చెరువులు వేయించడానికి ఏది ధర్మ సాధ్యములు ఉన్నాయే ఇప్పుడు ఒక్కొక్క బతీయుల పెద్ద ఉన్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి యొక్క సత్తాలు ఎవరు నిర్మించారు ఎవరు ధనవంతులైనటువంటి యొక్క మహాపురుషులు అవి లేకపోతే ఈ కోరటానికి వెళ్ళినటువంటి యొక్క జనం ఉండటానికి కానీ ఒం తినటానికి కానీ దాప్తి లేక మన మళ్ళా మాట కావాల్సింది వాటిలో చేతి హాయిగా మనం పోయాము అంటే ఒక గది ఇచ్చేసేస్తారు వాళ్ళు ఆ గదిలో చేరి హాయిగా స్నానపానాలు చేసుకొని వాళ్ళ చేసుకుని హాయిగా తిని పను అక్కడ కాజు కూడా తీసుకొని ఆ సది లేదా తీర్థయాత్ర చేసుకొని చెరగలుగుతున్నాము అంటే యుగపు ఉన్నారే మహాపు అయినటువంటి వాళ్ళు చేసినటువంటి యొక్క అవసాన్యం వలన వాళ్ళు చేసినటువంటి యొక్క ధర్మ సాధ్యం వలన పొందగలుగుతున్నాం లేకపోతే ఎవరి నుంచి ఖచ్చితంగా పోతే అలాంటివి చేయకపోతే ఏం కావాలను లోకమే పరిశీలించకపోతుంది లోక లోకమైన లోక ప్రవర్తనే జరగడం చాలా కష్టమైపోతూ ఉంటుంది కాబట్టి ఆ అటువంటి ఆ సత్యం ఉన్నారే యుగపుల అలా ఉపయోగపడుతూ ఉంటుంది సత్ములకు పరోపకారానికి ఆ అనేక విధమైనటువంటి ద్రవ్య దేవతార్జములకు యజ్ఞములకు యాజములకు ఇలాంటి వాటికనే కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మానవుడు సంపాదించినటువంటి యొక్క ద్రవ్యాన్ని సత్కార్యములకే వినియోగించుకోవాలి కానీ దృత్తాజములకు వినియోగించుకోకూడదు వినియోగించుకుంటే వీడికి వచ్చేటటువంటి యొక్క ఫలం ఏపరీతం కాబట్టి ఆ యొక్క తత్కాలుగించాలి తత్కాలు ఇప్పుడు మన ఉత్సవం తనివేత్తల సంబంధమైనటువంటి యొక్క ఉత్సవం కేవల దేవతా సంబంధమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఉత్సవం అక్కగా భగవత్ సంబంధమే కాక భాగవత సంబంధమైనటువంటి యొక్క ఉత్సవం కూడా కేవల భగవత్ సంబంధమే కాక భాగవంతుల తదీయారాధనతో కూడినటువంటి యొక్క ఉత్సవం ఇది సర్వేశ్వరుని కంటే కూడా భాగవతుల విషయంలో చాలా జాగ్రత్తలు ఉన్న అపమానాలు నాకంటే భాగవంతుడే హెచ్చు అన్నాడు సర్వేశ్వరుడే చెప్పాడు ఎందువల్ల అంటే సిద్ధిన్ భవతివారికి సంశయ అత్యుత సేవిన సంశయ భక్త పనిచయ్యారాత్మనా సిద్ధన్ భవతి వాటి సంశయం అత్యుత సేవిన సర్వేశ్వరుని అర్చించినటువంటి వారికి కలిగించే కలగవచ్చు లేకపోతే లేకపోవచ్చు రెండు ఉన్నాయో నాడు